స్తు సో భాష్యకారులు ఏమంటున్నారంటే మత్త ఆత్మన సర్వప్రాణినా స్మృతి జ్ఞానం తదపోహనంచ సో నా వల్లనే సకల ప్రాణులకు స్మృతి జ్ఞానము కలుగుతోంది వయస్సు అత ఇందువలన ఇందువలన అంటే ఎందువలన నేను ఆత్మరూపంగా సకల ప్రాణులలో నిలిచి ఉన్నాను కనుక ఆత్మ అంటే ఎరుక ఎరుక మీకు జ్ఞానం యొక్క మహిమ చెప్తానని అన్నాను నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి మీరు నిద్రలేస్తారు నిద్రలేస్తూనే కళ్ళు తెరుస్తారు కళ్ళు తెరిచేప్పటికీ సకల జగత్తు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది సకల జగత్తులో అనేక వస్తువులు ఉంటాయి అవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఆ వస్తువులలో ఎంతో వైవిధ్యము వివిధత భిన్న భిన్నాలుగా ఉంటాయి వస్తువులు అవన్నీ కూడా ప్రకా అంతా కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అలా ప్రకాశించడానికి ప్రకాశించడం అంటే తెలియడము అని అర్థం అలా ప్రకాశించడానికి కావలసిన ప్రకాశము ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడైనా ఆలోచించండి అలా ప్రకాశించ కళ్ళలో ఒక ప్రకాశము కళ్ళలోకి వచ్చింది ఆ ప్రకాశము కళ్ళలోకి వచ్చింది కాబట్టి ఎదురుగొండా ఉన్న రూపాలన్నీ ప్రకాశిస్తున్నాయి ఆ ప్రకాశం చెవుల్లోకి వచ్చింది కాబట్టి చుట్టుముట్టూ ఉన్న శబ్దములన్నీ ప్రకాశిస్తున్నాయి ఇప్పుడు ఆశ్చర్యం చుట్టూ సమీపంలో ఏ ఒక్కడో అత్తరువు రాసుకున్నా మనకు తెలిసిపోతుంది అంటే ఆ ప్రకాశం ముక్కులోకి వచ్చింది కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరో అత్తరువు రాసుకున్నా కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది అవి ప్రకాశించేస్తాయంటే తెలిసిపోతూ ఉంటాయి అలాగే రసము ఏ నాలుగు మీద దేన్ని పెట్టుకున్నా దాని రసము మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రకాశము నాలుగుపైకి వచ్చి అన్ని రసములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది అలాగే వేడి చలి ఉక్క మొదలైన స్పర్శలు అన్నీ కూడా ఆ చర్మము అనే ఇంద్రియంలో ఆ ప్రకాశం ప్రవేశించి వీటన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది నేను మీకు మనవి చేయదలుచుకున్నది ఏమంటే మీరు రూపాలని తెలియడంలో శబ్దాలను తెలియడంలో అలాగే ఇతర విషయములను తెలియటలో మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రయత్నము చేయట్లేదు ఇప్పుడు ఏదైనా పూజ చేయాలనుకోండి బోల్డ్ ప్రయత్నం చేయాలి చాలా సామాగ్రిని పోగు చేయాలి పురోహితున్న ఒక పట్టుకోవాలి తర్వాత గంట గంట రెండు గంటలు ఎంతో ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం చేస్తే ఓ వ్రతము సంపన్నమైనది అని అనుకోవచ్చు కళ్ళు తెరవగానే సకల జగత్తు ప్రకాశిస్తుంది ఏం ఎంత ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంత ప్రయత్నం చిన్న ప్రయత్నమా అంతకంటే చిన్నదా అంతకంటే చిన్నదా ఎంత ప్రయత్నం చేస్తున్నారు చిత్రం ఏమిటంటే ప్రయత్నం అక్కర లేకుండా ప్రకాశిస్తాం అది మీరు గమనించారా ప్రయత్నం అక్కర లేకుండా ఇప్పుడు పక్క వాళ్ళు అత్తరు రాసుకున్నారనుకోండి మీ ముక్కు దెబ్బడ వేస్తే మీకేమీ తెలియదు ముక్కు కనుక చక్కగా గుడ్ కండిషన్లో ఉన్నట్లయితే అని అలాగేమైనా ప్రయత్నం ఏమైనా చేయాలా అక్కర్లా ప్రయత్నం చేయక్కర్లా మీ ప్రయత్నం లేకుండా గాలి వస్తోంది వెళ్తోంది వెంటనే పక్కతన అత్తరవు రాసుకున్నాడు అని మీకు తెలిసిపోతుంది ప్రయత్నం చేయక్కర్లే నిజానికి లెట్ మీ చెక్ మీడు అత్తలవు రాసుకున్నాడా లేదా అని అనుకుని మీరు ప్రయత్నం చేయనక్కర్లా అసలు మీకు ప్రయత్నమే చేయరు ఆయన అత్తలువు రాసుకున్నాడో మానాడో మనకెందుకు మన దారిని మనం ఉంటాం కానీ ఆయన అత్తరు రాసుకున్నాడు అని తెలిసిపోతుంది విశారా రాటెట్టండి అసలు ఆ డైరెక్షన్లో మీరు ఏ అడుగు వేయకుండానే తెలిసిపోతుంది అంత స్పాయింటేనియస్గా సహజ సిద్ధంగా తెలిసిపోతూ ఉంటుంది అది ఆ మహిమ అది మహిమ మీరు కష్టపడిపోయిన తర్వాత తెలిస్తే దాంట్లో మహిమే ఉంది ఏ కష్టము లేకుండా తెలిసిపోతుంది అది మొత్త స్మృతిని జ్ఞానం అపోహ విధ ఇప్పుడు సపోజ్ మీరు నిద్ర లేవగానే మీకు సర్వము తెలియాలి సర్వము తెలియడం అంటే అదే సామాన్యమైన విషయం కాదు సర్వము తెలియాలి అంటే ఏ గురువు గారి దగ్గరకు వెళితే ఆయన మీద చేపెట్టి ఆశీర్వదిస్తే అప్పుడు ఏదో శక్తితో ఏదో వాటి నుంచి మీకు వచ్చి అప్పుడు తెలుస్తుందని అలాంటిది ఉందనుకోండి అప్పుడు ఈ లోకంలో ఎంతమంది తెలుసుకోగలుగుతారో ఎవరో కొద్ది మంది మాత్రమే తెలుసుకోగలుగుతారు కానీ ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఏ తీర్థయాత్ర చేయక్కర్లేదు ఏ దేవుళ్ళకి మొక్కనక్కర్లేదు ఏమీ చేయనక్కర్లేదు అలా నిద్ర తెలి నిద్ర తెలివి వస్తూనే అంత తెలిసిపోతూ ఉంటుంది ఈ శక్తి ఈ మహాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటారే మన హృదయంలో ఉండే ఆత్మరూపుడైన ఈశ్వరుడి నుంచి వచ్చినది ఎప్పుడైనా ఈ మహాశక్తి గురించి పరిశీలించారా మనిషి ఇలాగే ఉంటాడు మనిషి ఏం చేస్తాడంటే పెరటి చెట్టు మందుకు పనికిరాదనేది ఒక తన దగ్గర ఉన్నది తన ఉన్నది దాన్ని గుర్తించడు ఎక్కడో ఉన్న దాని గురించి వెంపర్లాడుతూ ఉంటాడు మనిషి యొక్క స్వభావం అలా ఉన్నది కనుక మీ మీయందే అంతటి మహిమ కలదు మొత్త స్మృతి జ్ఞానమపోహం ఇంకా ఇక్కడ జాగ్రత్తవప్న సుశుక్తి రూపంగా నేను మనం చేశాను స్మృతి జ్ఞానం అపోహణం చక్కటి వ్యాఖ్యలవు ఆయన జ్ఞానదేవు ఆయనేమన్నారంటే జ్ఞానం స్మృతికి స్మృతియే స్మరణము ఎప్పుడో జరిగినది ఈ వేళ గుర్తుంటుంది ఆ స్మృతి ఎక్కడి నుంచి వచ్చిందంటారు అదే ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునించో వచ్చింది జ్ఞానము ఉన్నది తెలుస్తోంది ఒకప్పుడు ఉన్నది తెలియదు అజ్ఞానం ఈ అజ్ఞానము కూడా అజ్ఞానము కూడా ఈశ్వరుని నుండి వచ్చింది ఇప్పుడు అజ్ఞానము ఒకప్పుడు జ్ఞానము ఈశ్వరు నుంచి వచ్చినట్టుగా అజ్ఞానం కూడా ఈశ్వరుల నుంచే వచ్చింది ఇది ఎలాగంటే వేసవిలో సూర్యుడు పెట్ట పెట్లాడిపోతూ ప్రకాశిస్తున్నాడు అనుకోండి అంతటా ఎండ చాలా ప్రకాశంతో కూడిన ఎండ ఎండ కళ్ళతో చూస్తే కళ్ళు మంట పుడుతుంది అంతటి కాంతి ఆ ఎండ ఇంతటి ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది ఈ లోపల మేఘాలు వచ్చి అంతా కూడా ఓవర్ స్కై అయిపోయినాయి అంటే ప్రకాశమంతా పోయి చీకటి వచ్చేసింది ఈ చీకటి వేటి వల్ల వచ్చింది మేఘముల వల్ల వచ్చిందని మనం అనుకుంటాం మరి మేఘాలు ఎవరి వల్ల వచ్చాయి అది కూడా సూర్యుని వల్లే వచ్చేది కాబట్టి ఈ చీకటి కూడా ఇండైరెక్ట్గా సూర్యుని నుండి వచ్చిన సూర్యుడు ప్రకాశించబట్టియే మేఘాలు వచ్చాయి మేఘాలు రాబట్టి చీకటి వచ్చింది కాబట్టి వెలుగు ఉన్నప్పుడు వెలుగు సూర్యుడి నుంచే వచ్చింది చీకటి ఉన్నప్పుడు చీకటి కూడా సూర్యుని నుండియే వచ్చినది అదేవిధంగా మీకు తెలిసినప్పుడు ఆ జ్ఞానము ఈశ్వరునించే వచ్చింది మీకు తెలియనప్పుడు ఆ జ్ఞానము కూడా హృదయంలోనే ఈశ్వరుని నుండి వచ్చినది అని జయదేవుడు వేపు జయదేవుడు జయదేవుడు ఇలాంటివి చెప్తాడో ఆయన ఏదో ఏదో చెప్తాడు జయదేవుడు ఆయన ధోరణ వేడు అష్టపదులను ఏదో పెట్టి ఆ రాధా కృష్ణుడు డ్యాన్స్ దాని గురించి చెప్తాడు ఆయన వేదాంతం ఏం చెప్తాడు దేదేవుడు సో రమ రమయతి కాచి తో ఇలా సంస్కృతంలో చెప్తాడు తెలుగులో చెప్తే మీరు నేను ముఖముఖాలు చూసుకోవాలి ముఖంలోకి చూడకుండా ఇలా చూసి చెప్పాలి పాఠం అప్పుడు ఆ కృష్ణుడు అని అలా చెప్పారు ముఖంలోకి చూసి చెప్పడానికి అనుకూలంగా ఉండదు సంస్కృతంలో ఉందనుకోండి సేఫ్ గ్రీకు లాటన్లో ఉంటే ఎంత సేఫ్ సంస్కృతంలో ఉంటే అంత సేఫ్ మీరు ఏదైనా నడిపించేయచ్చు ఏదైనా అనేయచ్చు ఏదైనా చెప్పేయచ్చు అంచేతనే మీరు ఏం చేస్తారంటే దేవదేవుడు అష్టపదుల్ని తర్వాత సుప్రభాతాలని వీటిని కూడా తెలుగులోకి మార్చుకునే ప్రయత్నం మీరు చేయొద్దు చేశారంటే అంటే మీరు అలవాటు దానికి కూడా అలవాటు అన్నిటికీ అలవాటు పడిపోతే ఎవరు చేయగలిగింది లేదు అప్పుడు యూఆర్ సేఫ్ అనమాట వెరీ థిక్ స్కిండ్ అయిపోతే ఇంకా మనకేమి సమస్య కాదు కొంత సెన్సిటివిటీ మిగిలి కొంత కొంత తొడాతో శరం కన్నా పడతా హే అని అనిపించినట్లయితే అప్పుడు అనువాదం చేయకపోవడమే మేలు రియల్లే కాబట్టి జయదేవుడు జయదేవుడు అని బై మిస్టేక్ అంటున్నాను నేను కాదు జ్ఞానదేవుడు జయదేవుడు కాదు జ్ఞానదేవుడు ఆ జ్ఞానదేవుడు ఏమన్నాడంటే జ్ఞానమే కాదేగా అజ్ఞానం కూడా ఈశ్వరం నుంచే వచ్చింది సుమా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఓ ఈశ్వర జ్ఞానం ఇచ్చినా నువ్వే అజ్ఞానమిచ్చినా నువ్వే కాబట్టి నేను నీకు శరణాగతి చేస్తున్నాను అని ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తాడు ఆయన సో ఇక్కడ శంకరుడు ఇంకొక ధోరణిలో వ్యాఖ్యానం చేశారు ఈ జ్ఞానం అపోహనం వాటిని కొద్దిగా స్నేరెంట్ కండిషన్లో వ్యాఖ్యానం చేశారు అంటే అలా ఎందుకు వ్యాఖ్యానం చేశారంటే పుణ్యాత్ముల హృదయంలో ఆయనే ఉన్నాడు ఆత్మరూపంగా పాపుల హృదయంలో కూడా ఆత్మరూపంగా ఆయనే ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ ధోరణిలో ఆయన వ్యాఖ్యానం చేశారు చూద్దాము ఎాం పుణ్యకర్మిణాం పుణ్యకర్మానురోధేణ జ్ఞానస్మృతీభవత ఇప్పుడు మీకు జ్ఞానం కలిగిందనుకోండి అది ఒక పుణ్యకర్మ యొక్క ప్రభావం ఇప్పుడు మేము హై స్కూల్ కాలేజీల్లో చదివి ఇంగ్లీషు ఉండేది ఏమో కొన్ని ఎస్సీలు కంటస్థం చేసి పెట్టుకునేవాడు ఆ ఎస్సీ రాగానే పారాగ్రాఫులతో సహా కంటస్థం నాలుగు పేరాలు ఐదు పేరా మీరు కూడా అలాంటి పనులు ఏవో చేస్తూ ఎడ్యుకేషన్ అంతా కూడా మెమొరైజింగ్ మోడల్లో ఉండేది మెమొరైజ్ చేయటమే ఎడ్యుకేషన్ అన్నట్టుగా ఉండేది ఇప్పుడు ఎడ్యుకేషన్ యొక్క పద్ధతి మారిపోయింది ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి ఇక్కడ మెమొరైజ్ వల్ల ఉపయోగం ఉండదు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మేము అవి కూడా మెమరైజ్ చేసి వాళ్ళం మొదటి పాణిపట్టి యుద్ధము ఏ సంవత్సరంలో జరిగను పదిహేను వందల అరవై ఏడు ఏ సంవత్సరంలో జరిగను పదహారు ఏదో క్విట్ ఇండియా ఉద్యమము ఎప్పుడు ప్రారంభమయ్యాను పంతొమ్మిది ఇవి కంటస్థవే ఇవి కూడా వట్టి అది వట్టి అక్కడవే అలా ఉండేది ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ తీరు చెన్నులు మారిపోయాయి ఒకసారి నేను ఏదో యూనివర్సిటీకి వెళ్ళాను యూనివర్సిటీకి వెళ్ళానంటే యూఎస్లోననే అర్థం ఇక్కడ యూనివర్సిటీల్లో ఎడ్యుకేషన్ వాతావరణం ఉండదు మీరు వెళ్తారంటే వాళ్ళు రానివ్వరు కూడా అక్కడ ఏదో డౌన్ డౌన్ ఏదో నడుస్తూ ఉంటుంది అకాడమిక్ అట్మాస్ఫియర్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ యూనివర్సిటీస్లో చాలా పూర్ అక్కడ ఎవరైనా స్కాలర్స్ అవుట్ సైడ్ స్కాలర్స్ రావడం ఇటువంటి వాతావరణం ఏమి ఉండదు ఇప్పుడు సపోజ్ ఉస్మానా యూనివర్సిటీ సైన్స్క్రీ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళాను అనుకోండి తలుపు తాళం వేసి ఉంటుంది ఒకవేళ తాళం తెరుచున్నా ఆయా మీరు ఎందుకు వచ్చారు ఏమిటండి ఎవరండి మీరు అంటే ఫలానా ఆ ఏవిడేం కావాలి మీకు నేను సంస్కృత విద్వాంసుని సరే మీరు సంస్కృత విద్వాంసుడేనండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు చెప్పండి ఇది సైన్స్క్రిక్ డిపార్ట్మెంట్ సైన్స్ట్రీ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని పిలిచారా లేదు మరి ఎందుకు వచ్చారు వెళ్ళండి అని చెప్పారు మీకు వెస్టర్న్ యూనివర్సిటీస్లో యూరప్ అమెరికా మీరు ఎవరైనా పండితుడు వచ్చాడని వాళ్ళకి సూచన తెలిస్తే వాళ్ళు పరిగెత్తుకొస్తారు సో ఆ విధంగా నేను యూనివర్సిటీకి వెళ్ళాను ఎందుకు చెప్పాను ఇది సో ఆ యూనివర్సిటీకి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏదో టాపిక్లో చెప్పమన్నారు చెప్పమంటే నేను ప్రిపేర్ అవ్వలేదండి మీరు ఇలా అటాచ్గా వచ్చిన అన్నీ కూర్చున్నారు అంటే పర్వాలేదు మీరు రండి మీకు ఏది తోచితే అది చెప్పండి సరే వెళ్ళాను ఫ్లారిడాలో సరే వాళ్ళ మాట కాదని వెళ్ళాను ఒక గంట అక్కడే కూర్చుని నా బుద్ధిలో తోచిన విషయాలు ఏవో నేను చెప్పాను వాళ్ళు చాలా సంతోషించారు అప్పుడు నాకు అనిపించింది ఈ ఈ ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ నాలుగు మాటలు తోచేయి వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్సు వాళ్ళకి వాళ్ళకి నచ్చే విధంగా సైంటిఫిక్గా చెప్పాలి కదా ఉంటే ఏదో ఏదో కథలు మీకు వ్యాఘ్రశర్మ స్టోరీ చెప్తాను అలాగంటే వేషాలు ఎక్కడ కుట్టుకుతాయి వాళ్ళకి ఏదైనా సైంటిఫిక్గా చెప్పాలి ఒకసారి పర్వ్యూ యూనివర్సిటీలో నేను ఏదో నచ్చి చెప్పాను అది ఆ క్రియేషన్ కాస్మాలజీ దానికి సంబంధించి చెప్పాను వాళ్ళు పాపం చాలా సంతోషించారు సో అప్పుడు నేను అనుకున్నాను ఏదో పుణ్యం చేసుకున్నాము చేసుకోబట్టి ఆ చిన్నప్పుడు చదువుకునే అవకాశం లభించితే పెద్దలు శుశ్రూష వాళ్ళ జ్ఞానంలో చిన్న అంశాన్ని పుణికిపుచ్చుకునే భాగ్యం కలిగింది అది అది సరే ఆ సమయానికి అది గుర్తు రావడం కూడా ఒక పుణ్యమే కాబట్టి లోపలకి కొంత జ్ఞానం ఉంది అన్నా ఆ జ్ఞానం గుర్తు వచ్చింది ఏదో పుణ్యం చేసుకోబట్టే ఇది జరిగింది అని నేను అనుకున్నా అలాగే అంటున్నారు ఆయన కూడా ఎవరైతే పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారో పుణ్యకర్మిణాం పుణ్యకర్మా అనురోధైన వాళ్ళు చేసుకున్న పుణ్యకర్మకు తగ్గట్లుగా వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానము యొక్క స్మరణము కలుగుతుంది వాళ్ళు చదువుకునే రోజుల్లో జ్ఞానము కలుగుతుంది స్మరణము కలుగుతుంది ఈ పరీక్షల ముందు మేము వస్తే ఎస్సేలు బట్టి పెట్టుకుని వెళ్ళామని చెప్పాను చూసారా అబ్రహాం లింకన్ మీద ఎస్సే బట్టి పెట్టాం అబ్రహాం లింకన్ మీద ఎస్సే ఆయన ఎవరు ఏమిటి మాట్లాడుతుంది ఆ ఎస్ఏ కంఠస్థం చేయడమే ఎదుగుతుంది సో ఆ ఉన్నదేదో వాట్ ఎవర్ అండర్స్టాండింగ్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ బట్ మా గోలు తెలుసుకోవడం కాదు మా గోల్ అబ్రహాం లింకన్ గురించి తెలుసుకోవడం కాదు మా గోల్ ఏమిటంటే అబ్రహాం లింకన్ గురించి మ్యాస్టార్ డిక్టేట్ చేసిన ఎస్సేని వల్లించేయటమే మా గోల్ బట్టి పట్టేయటమే మా గోలు తప్ప అబ్రహాం లింకన్ గురించి తెలుసుకోవాలని మాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు అలా కాదు ఈ చదువులు ఎలా ఉంటాయి వేదం వల్లించినట్టు వేదం వల్లించేయడం ఈ మూలం జామూలం లాక అదే లక్ష్యం తప్ప వల్లించిన దాంట్లో ఏముంది తెలుసుకోవాలనే ఉత్సాహం మాకు సుతరాము లేదు మాకు అక్కర్లేదు కూడా అని కొంతమంది ప్రతిజ్ఞ చేసుకు కూర్చుంటారు మాకు అర్థం తెలుసుకుంటే ఒట్టు అని ప్రతిజ్ఞ చేసుకుని కూర్చుంటారు అర్థం తెలుసుకుని ప్రయత్నం చెయ్యరు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు లోపు వేదం పూర్తి అయిపోతుంది ఏటో తొమ్మిదో ఏటో మొదలు పెడతారండి ఇరవై ఏళ్ళు వచ్చేపటికి వల్లించడం పూర్తి ఆ వయస్సులోనే వల్లించింది ఏదో వల్లించడం ఇంకా తర్వాత వల్లించడం ఎవడవల్ల కాదు దానికి మంచి బండరాయి వంటి శక్తి ఉండాలి ఆ వయస్సులో ఉంటుండే అప్పుడు వల్లించి పారేయడం వల్లించేస్తారు ఇరవై ఏళ్ళు తర్వాత అయిపోయింది మా జీవితంలో మేము చదువుకోవాల్సిన చదువు అయిపోయింది రామశబ్దం వచ్చినా మీకు రామశబ్దం ఎక్కడ ఇంకొస్తున్నాయా ఎక్కడైనా ఉందా ఏ అష్టంలో ఉందో చెప్పు రామశబ్దం లేదు అయితే మరి రెండో అష్టంలో మూడో పన్ను చావచ్చు చెప్పంటావా చెప్పేస్తారు రామశుద్ధం వచ్చిన రామశుద్ధం ఏ అష్టంలో ఉంది రేపు దేంట్లో ఉన్నా అలా వెళ్తే అలాగే మిగిలిపోతాను అలా మిగిలిపోకుండా ఐసో అబ్రహాం లింకర్ మేము ఏం చేసామంటే కంటిస్థం చే వాళ్ళెక్కని కంఠస్థం చేశాం పరీక్షల హాల్లోకి వెళ్ళాం నాకు టక టక టక ఐదు పేరాలు నేను రాసిపో ఉంది పరీక్షలో ఉన్నది ప్రశ్నలో ఉంది ఐదు పేరాలు రాసివాసం మా మిత్రు చాలా హ్యాపీగా బయటకు వచ్చాడు మా మిత్రుడు ఏడుపు మొహంతో బయటకు వచ్చాడు నాతో సమానంగా వల్లించినవాడు ఎలా ఏడుపు మొహం పెట్టేటట్టుగా మనం అనుకున్న ప్రశ్న వచ్చేసింది నువ్వు రాసేసి ఉండాలి వాటికి అందరూ ఒకే ఎస్సే కంటిస్థం చేసేవాళ్ళం మీరు గమనించారో లేదా మొత్తం యాభై వచ్చే యాభై అదే కంటస్తాం ఆ స్కూల్ వాళ్ళందరూ అదే కంటస్తాం అంటే ఒక్క మాట గుర్తురాలే గుర్తురాకపోవడం మనం బండరాయిలా వల్లించి పెట్టాం ఆరు మాసాలు వల్లించాం నీకు బాగా నోటుకొచ్చినా ఇస్తే నేను నాకు నేను చూశాను అనేక పర్యాయాలు హాఫ్ ఇయర్లీ పరీక్షలో రాసినస్తే ఇప్పుడు గుర్తు రాకపోవడం ఏంటంటే నేనేం చేయనురా నాకేమీ గుర్తు రాలేదు ఈ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చాక ఏవో ఇప్పుడు గుర్తుకొస్తారా అప్పుడు ఒక్క పేరా మొదలే గుర్తు పేరా మొదలు గుర్తొస్తే చిగురుదాకా వెళ్ళిపోతుంది కానీ మొదలే గుర్తు అంటే కాబట్టి అప్పుడు అనుకున్నా ఏదో పుణ్యం చేసి ఉండాలి అప్పుడే స్మృతి జ్ఞానం కలగాలన్నా స్మరణం కలగాలన్నా ఏదో మహాపుణ్యం చేసి ఉండవలను తథా పాపకర్మిణ పాపకర్మానురూపేణ స్మృతి జ్ఞానయో అపోహనంచ అపాయనం అపగమనంచ అలాగే ఏదో పాపం చేస్తుంటాం ఎప్పుడో ఏదో పాపం చేసుకుంటాం ఆ పాప కర్మకు తగ్గట్టుగా ఏమైనా నిలబడుతోందా ఇది బాగా నీరసపడిపోయినట్టుంది అవునా బాగా నీరసం అయిపోయింది అనివే ఇది వినేసైంది ఆ పాప తగ్గట్టుగా ఆ జ్ఞానము అడ్డుపడిపోతుంది ఆ స్మరణము కూడా అడ్డుపడిపోతుంది సో ఆ విధంగా శ్లోకాన్ని ఒక్కసారి క అందాము చాహం హృది సన్నిష్ట మత్తస్మృతిజ్ఞానమోహనం చేదై సర్వైరహమే వేద్య వేదాంతృద్వేదవి చాహం